అరవై అతని దర్శనమున అడవిలో జనులకు పాపమెల్ల బాసి గతికి త్రోవ వెదుకుటకును దోచును మనసందు జీవ సంగ ఆత్మలింగ భావము పరమాత్మ ప్రక్కనుంచుకొని జీవునితో కలిసియుండి శరీరముతో పనులు చేయు ఓ ఆత్మ వినుము అడవిలో అడవిలోయున్న జనులకైనను గురుదర్శనము వలన కొంత పాపము నశించిపోయి వారి మనస్సున మోక్షము పొందుటకు తగిన జ్ఞానమార్గము వెదుకవలయును అను ఆలోచన పుట్టును విశేషార్థము గురువు యొక్క చూపు అజ్ఞానులమీద ప్రాకినప్పుడు గురువు తలంపు వలన ఆయనందుండు యోగశక్తి ఆయన చూపు ద్వారా ప్రసరించి అజ్ఞానుల కర్మచక్రములోని జ్ఞానమార్గమునకు ఆటంకమైన కర్మమంతటిని కాల్చివేయుట వలన అజ్ఞానులలో కూడా జ్ఞానజిజ్ఞాస కలుగును గురుదర్శనము వలన కర్మలు పోవును అనుభావముతోనే సాధుదర్శనం పాపనాశనం అని పెద్దలన్నారు